మీ అందరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు అట్లాగే దేవునికి వందనాలు అవకాశం ఇచ్చినందుకు కాబట్టి ఇదన్న మనకు ఇచ్చినందుకు మనం ఎంతో భాగ్యలం కాబట్టి దేవునికి కలుగుంది కాక మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లోడ్ మనం మధ్యలో శాంతమస్తారు ప్రార్థన ఇస్తుంది మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా మహాదయ మహాకృప గల తండ్రి నీకే వందనాల్ స్తోతులు స్తోత్రాల నాయనా ప్రభా ఇ దినమంతా ప్రభా నీ కృపలములు భద్రపరిచి నాయన మీరు కాచీకరుణించిన విధానం కొరకే మీకు వందనాలు నీకే స్తోతులు స్తోత్రాల నాయనా పరలోకపు తండ్రి పరిశుభ్రైనా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్న దేవ ఆశ్చర్యకరుడా అద్భుత కార్యాలు చేయ దేవ దేవాతి దేవా మహాదేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా మీరు మమ్మల్ని కరుణించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా తండ్రి లోకంలో ప్రభా ఎవరికి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు వందనాలయ్యా కృతజ్ఞత స్థుతులు పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన ఈ ఆన్లైన్ ప్రార్థన ఇచ్చినందుకు నీకు వందనాలు చే ఈ ఆన్లైన్ ప్రార్థనలు మీరు తీహండి నాయనా ప్రతి ఒక్క కూడా మీరు దర్శించండి మాట్లాడండి ఎస్ఐయా నీకే వాక్యం చెప్పే బిడ్డాలో కూడా మీరుండి మాట్లా మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు మీ యొక్క ఆత్మ నడిపింపుదేయండి ప్రతి ఒక్క సైతాన్ని ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభావా ఆన్లైన్ ప్రార్థన అంతలో మీ ఆత్మ నడిపింపుదేయండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి పాట ద్వారా మీరు మయం పొందండి అద్భుతకారుడా నీకే వందనాలు అయినా పరిషితుడా నీకే స్థుతి స్తోత్రాలు తండ్రి మీరు ఏ క్షేమంలో వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు నాయన లోకమంతా గలివిలిగా ఉంది నా ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా మీరు అక్కడికు సూచనలుగా ఉన్నాయినా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయనా వాక్యం వినేవారుగా మీరు మార్చండి నాయన వాక్యం తండ్రి దాని ప్రకారంగా జీవించి కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా మీరు మాట్లాడండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా పరిశుద్ధుడా ఇంకా తండ్రి రక్షణ లేని బిడలకు రక్షణ దచ్చేయండి నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి పరిశుద్ధురా సేవ చేస్తున్న నీ బిడ్డలందరినీ బలపరచండి ఇంకా నీ సేవలు బలంగా వాడుకోండి నీ కృపవరాల చేత నింపండి నాయన పరిశుద్ధురా నీకి వంద నాలుగు ఆర్థిక ఉన్న బిడ్డలను కూడా ప్రభా సహాయం చేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన ఇంకా తండ్రి గ్రూప్ లో ఇంకా జాయిన్ కావాల్సిన ప్రతి బిడ్డకు కూడా నాయనా జాయిన్ అయ్యే కృపద్ద ఇచ్చేయండి ప్రతి ఒక్క తొలగించండి ప్రభా సకాలంలో నాయనా అందరూ కూడుకొని నేను మైమే పరిచే కృపద్ద ఇచ్చేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి పరిశుద్ధ నీకే ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నా పరిశుద్ధుడా ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటి నేను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి మీరే ఘనత మహిమ ఒక కృ నీకే ఘనత మహిమ శుతి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ ఆశ్చర్య అద్భుత కార్యాలు మా మధ్యలో జరిగించమని మీ ఆర్లయం ప్రార్థన అంతట్లో తోడుని నడిపించుమని నీ కృపగాలస్థాని కప్ప చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధ నా ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ పాట పాడతారు అందరికి ప్రైజ్ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వంద శ్రయమో నీవే ఆదారం నీవే ఆదరణ నివే ఆశ్రయమో నీవే శరణయ్యాయ్యా శరణ శరణం నీవే శరణం ఆశ్రయమో నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయమో నీవే ఏంటే ప్రింకులు గిని రాజా పాదాలు కొందనాలు స్తోత్రాలు స్థూత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాకు కూడా మీ బిడ్డలతో కలిసి నువ్వు వైపు చూసే అవకాశమును అయ్యా అను గురించిన కృపను పెట్టి మీ కొందనాలు ఏ యోగ్యత లేదు ఏ మంచితనం లేదు కానీ అయ్యా నన్ను ప్రేమించి మరికిసారి జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు అయా ప్రేంగుల తండ్రి నేనైతే కేవలం అయోగ్యే అయ్యా మీ రక్తంతో కనబడిన బిడ్డల మధ్యలో అయ్యా నమ్మకం ఎంత బోధించడానికి మాట్లాడటానికి తగిన వాడిని కాదు కానీ మీ కృపలో మీ దయలో అయ్యా మీ సులువు చాటున మరుగుపరచండి తండ్రి నమ్మకమైందేవా నేను కాదు నా స్వభావం నా తెలివి నా వాక్కు కాదు మీ నోటు బోరగా అయ్యా నమ్మకం ఏంతండ్రి మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడితే మేము బాగుపడతాం దేవా అయ్యా నమ్మకం ఏం తండ్రి మా అందరి మధ్యలో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అయ్యా మా ఆత్మీయ మేలకు అయ్యా అంత దినాల్లో మా సిద్ధపాటుకు అయ్యా ప్రేంగుల తండ్రి మీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి ఒకటి వాడిని పనికి వాళ్ళు వాడిని మీ వైపు చూస్తూ మీ నడుపుదలకై అయ్యా మీ పాదాలు పెట్టుకుంటూ మీ పాదాల వైపు చూస్తూ నా రక్షకుడు నా పరువు అనేసి క్రీస్తు వారి ప్రతిమలు యాత వినంతో వేడుకొంచున్నాం తండ్రి అవును దేవునికి అందనాలు ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రొవిజన్ చేసినాడు అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క నిబంధన ఏంటి దేవుడు మనకి వాగ్దానం చేసిన విషయం ఏంటి దేవుడు ఏ ఏ విషయాలను బట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఏ ఏ విషయాలను బట్టి దేవుడు మనల్ని తన కొరకు జీవించటానికి పురికొలుపుతున్నాడు ఏ విషయాలను బట్టి ప్రభు మనల్ని ఆయన ఎందు లోక సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆయన్ని ప్రేమించేటటువంటి విషయాల వైపు మన మనసుని నిలుపుకోవాలి అన్న విషయాలని దేవుడు మనతో మాట్లాడే మనకి ఆజ్ఞాపించే అయన నీ నా జీవితం గురించి కూడా ఆలోచించిన దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క అవసరతలు మన యొక్క అక్రతలు మన యొక్క శరీర సంబంధమైనటువంటి అవసరతలు మన యొక్క ఈ లోకంలో ఈ కుటుంబాలుగా మనం జీవించేటప్పుడు మనకున్నటువంటి అవసరతలు అక్రతలు మన ఆత్మీయ విషయాలే కాదు శరీర విషయాలను కూడా ఆయన ఎంతగానో ఆ ఆయన యొక్క ధననిధి నుండి ఆయన యొక్క కృపలో మనకి అనుగ్రహించటానికి ఆయన చేసినటువంటి నిబంధన ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఒక ప్రొవిజన్ సో గాడ్స్ ప్రొవిజన్ దేవుని యొక్క నిబంధన మన జీవితాల్లో ఏది ఉందో ఒకసారి తెలుసుకోవటం ద్వారా కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా ఆయన ప్రొవిజన్ని మనం అనుభవిస్తూ వచ్చినామో వాటిని బట్టి ప్రభువుని మనం ఆరాధించే వారంగాను స్థుతించే వారంగాను ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం అనేకులు ప్రభు కేవలం ఎస్ ప్రభు మన దేవుడు కేవలము ఆత్మీయ సంబంధమైన విషయాల్లో మాత్రమే మనకు బోధిస్తున్నాడు ఆ విధమైనటువంటి విషయాల్లో మాత్రమే మనకి సహాయం చేస్తాడు అనుకుంటాం కానీ ప్రభు మన ప్రతి విషయం అందును అది చిన్న ప్రతి చిన్న అవసరత ప్రతి చిన్న విషయంలో ప్రభు మన జీవితాల్లో ఆయన ఈజ్ ద ప్రొవైడర్ ఆయన సమకూర్చే దేవుడు ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు ఆయన వైపు చూడాలి ప్రతి విషయంలో కూడా ఆయన వైపు చూడాలి అన్నది ఆయనకి సమర్పించబడాలి ఆయనకి విధేయత ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం అనేకసార్లు అనేక విషయాల్లో మనం మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి మనకున్నటువంటి తెలివితేటలను బట్టి మనకున్నటువంటి నైపుణ్యాలను బట్టి లేక మనకున్నటువంటి నెట్వర్క్ను బట్టి కావచ్చు తెలిసిన వాళ్ళని కాబట్టి కావచ్చు మన డబ్బు విషయంలో కావచ్చు మనకున్నటువంటి సామర్థ్యాల విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు అనేక విషయాల్లో ప్రభు మీద ఆధారపడనివార్యంగా ఉంటాం ప్రభు మీద ఆధారపడకుండా మనం సొంతగా మన పనుల్ని చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది అనుకుంటాం అయితే ప్రభు యొక్క చిత్తం ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ రావాలి ప్రతి చిన్న విషయంలో కూడా నేను కొంతమంది దైవ సేవకులు చూశాను వాళ్ళు టీ తీసుకునే ముందులు కూడా ప్రార్థన చేస్తారు అయ్యా నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను పలానా చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ కొనాలనుకుంటున్నాను మీరు నాతోటి రండి మీ చిత్తమా నన్ను నడిపించు అయ్యా కృప నన్ను గ్రించు అని ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ జీవితాలను చూస్తూ వచ్చినాను ప్రభు అటు సమర్పణ కలిగినటువంటి జీవితాలు అట్టి విధేయత కలిగినటువంటి జీవితాలు ఎప్పుడైతే మనం ఆయన దాసులము ఆయన యొక్క సేవకులు అని చెప్పుకుంటామో సేవకుడికి దాసుడికి ఉండేటటువంటి స్వభావాన్ని మాత్రం మనం కనపరచం క్రియల్లో మనం ఆ అనేకసార్లు నేను సొంతగా చేసుకోవచ్చులే ఈ విషయంలో ప్రార్థన చేయటం ఎందుకు ఈ విషయంలో ప్రభువును అడగటం ఎందుకు ఈ విషయం మనం చేసుకోవచ్చు కదా అనేటటువంటి స్వభావాన్ని శత్రువు నాటుతూ వస్తాడు అన్కాన్షియస్ అంటే మన యొక్క ప్రమేయం మనం చాలా పనులు చేసుకుంటూ పోతాం అదంటే దేవుడు గుర్తురాడు ఆ టైంలో ఏదైతే విషయాలు మనకి ఆ అసాధ్యంగా ఉంటాయో ఆ చాలా కఠినమైనగా ఉంటావో ఇంకా సమస్యాత్మకంగా ఉంటాయో అటువంటి విషయాల్లో ప్రభు వైపు ప్రభు వైపు చూడటానికి ఆయన పాత సన్నిధులు ప్రార్థన చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయన బిడ్డలో ఆయన వైపు చూడాలి ఒక సేవకుడు కానీ ఒక దాసుడు కానీ ఆ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మా లో ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు అనుకోండి చాలా చిన్న కింద కింద లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ బయటికి వెళ్ళి ఒక చిన్న పని చేసుకొని రావాలంటే ఈ విల్ టేక్ పర్మిషన్ నేను పలాన్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసుకొని వస్తాను అని పర్మిషన్ తీసుకొని వెళ్తాడు ఎందుకని హీ సబ్జెక్ట్ సమ్ అథారిటీ కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం దాసులము సేవకులు ప్రభు సేవకులము ప్రభు దాసులు అంటూ ఉంటామో కానీ క్రియల్లో ఆ దాసుని యొక్క స్వభావం కానీ ఆ సేవకుని యొక్క లక్షణాలు కానీ కలిగి ఉండము కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రతి చిన్న విషయంలో ఆయన మీద ఆధారపడాలి హీ లవ్స్ దట్ ప్రతి చిన్న విషయంలో ఆయన మీద ఆయన మీద మనం ఆధారపడుతూ ఉంటే ప్రభువుకి సంతోషం మన పిల్లలు కూడా ప్రతి చిన్న విషయంలో తల తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులతోటి మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతోటి వాళ్ళ సమ్మతి పొందిన తర్వాత చేస్తూ ఉంటే కూడా చాలా సంతోషం వచ్చింది ఏమని నా కొడుకు నా కూతురు చాలా మంచి వాళ్ళు చాలా విధేయులు మాకు తెలియకుండా ఏ చిన్న పని కూడా చేయరు ది విల్ బి హ్యాపీ అట్లే మన దేవుడు కూడా తన బిడ్డలంగా మనము తన సేవకులంగా తన ప్రచారకులుగా లేక తన సేవకులుగా చెప్పుకునే మనం కూడా ప్రభు మీద ఆధారపడుతూ రావాలన్నది ఆయనకు ఉద్దేశం కానీ ఆ ఉద్దేశం ప్రభు నీనా జీవితంలో ఏ విధమైనటువంటి ప్రావిడెన్స్ ని ఆల్రెడీ సమకూర్చిపెట్టినాడు వాగ్దానంతో కూడిన నిబంధనతో కూడినటువంటి ఒక ప్రొవిజన్ దేవుడు నీనా జీవితంలో ఆల్రెడీ చేసినాడు వాటి గురించి కొన్ని విషయాల్లో కొన్ని వాక్యాలను మనం చూద్దాం పిలిపి రాసి ఇరిమియా ఇరిమియా ఇరవై తొమ్మిది ఆ వచనంలో మనం చూస్తే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాల మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు ఇదే హో అయితే నేను ఆ జీవితంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభువు తీసుకువెళ్తున్నా కూడా ఈ వాగ్దానాన్ని మనం కోరుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం పుట్టుకోవాలి అయ్యా నేను నా గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతు నా భవిష్యత్తులో నాకు జరగబోయేటటువంటి ప్రతి విషయాల్లో కూడా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు ఇది హోవ వాకు ఇది ప్రభు యొక్క ప్రొవిజన్ నీ నా జీవితంలో ఈ ప్రొవిజన్ ప్రభు మన మన జీవితాల్లో చేస్తూ వచ్చినాడు అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించడి మీ సహనము సకల జనులకు తెలియబడివుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి కృతజ్ఞత స్థితిలో కృతజ్ఞత ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానము క్రీస్తు మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును గొప్ప విషయం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మీ ఏవి సత్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో వాటి ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయ్యుండును ఇది ప్రభు యొక్క ఆ ప్రొవిజన్ ఏంటంటే నీవు నేను ఆత్మీయ జీవితాల్లో మనం ప్రభుతోటి ఎదుగుతున్నప్పుడు ఏ విషయాల్లో ఏ విషయాలని మనం వెంబడిస్తూ ఉంటాము ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క ఆజ్ఞల్ని ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించటానికి మనం సిద్ధపడుతూ ఉంటాము అవి చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని తన యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి సమాధానంతో ఆయన మన జీవితాల్ని నింపేవాడుగా ఉన్నాడు సంపూర్ణత పరిపూర్ణత రెండు కూడా నేనా జీవితాల్లో ప్రభు కల్పించడానికి ఇష్టపడుతున్నాడు అనేకసార్లు నేను ప్రభువుని వెంబడిస్తున్నాను కానీ నా జీవితంలో సమాధానం లేదు నా జీవితంలో సంపూర్ణత లేదు అనే అభిప్రాయాలు అనేకసార్లు కలుగుతూ ఉంటాయి కానీ ఈ యొక్క వాక్య ప్రకారం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అది ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజ్ ఫేత్ఫుల్ ఆయన నా అమ్మదగిన దేవుడు కాబట్టి ఇట్టి వాగ్దానాలని మనం ఎత్తి పట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము అదేవిధంగా మత్సు వార్త ఆరో అధ్యాయం ఒకసారి చూస్తే మత్స్సు వార్త అధ్యాయము ఇరవై నుంచి ఇది మనకి చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే కానీ అనేకసార్లు మనం మర్చిపోతాం అనేకసార్లు ఈ వాక్యాన్ని పెద్ద పట్టించుకోం మనం దీంట్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఇరవై ఏడు ఆకాశపక్షులను చూడండి అవి తవ్వు కోయవు కొట్లల్లో కూర్చుకునవు ఆయనను మీ పర్లో ఒక తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా ఇంకా అంతకంటే ముందు ఆయన చెప్పేది అంటే అందువల్ల మీతో చెప్పినందుగా ఏమి తిందుము ఏమి త్రాగదుము అని మీ ప్రాణమును గురించి ఏమి ధరించుకోదుము అని మీ దేహము గురించి అయ్యేనని ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు వస్త్రము గురించి మీరు చింతింపనేలా అడవి పుల్లు ఎలాగో ఎదుగుతున్నాయో చుడుడి అవి కష్టపడవు ఉడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సలోమాన్ సైతము వాటిలో ఒక నిఘా నైనను ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఆయన తన సమస్తమైన వైభవంతో కూడా సలోమాన్ సైతము వాటిలో ఒకదాని వలన కూడా అలంకరింపబడలేదు రేపు నేడుండి రేపు పోయి గడ్డిని దేవుడి ఇలాగా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయండి కదా కాబట్టి ఏం తిరిగిందమో త్రాగుదమో ఏం ధరించుకుందమే చింతపడుకుడు అన్ని జనులు ఈ విషయమే విచారించరు విశ్వాసులుగా ప్రభు వీడలుగా ఈ విషయాల గురించి మనం విశ అవసరం లేదు ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నావో విశ్వసించినావో ఆయన వైపు తిరిగినావో ఆయనకి సమీపంగా జీవించడానికి తీర్మానం తీసుకొని వాక్య ప్రకారం జీవించేటటువంటి జీవితాన్ని నీవు అలవరుచుకున్నావు దిస్ ఈ ప్రొవిజన్ ఆటోమేటిక్లీ అప్లైస్ ఎందుకని ఎందుకనంటే ఆయన వాగ్దానంతో కూడినటువంటి నిబంధన నీ జీవితంలో చేసినాడు నీ యొక్క బట్టల గురించి నీ యొక్క ఆరోగ్యం గురించి నీ యొక్క వస్తు నీ యొక్క ఆహారం గురించి నీ యొక్క ఇంటి గురించి నీ గురి నీకు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి ఈ హ్యాస్ మేడ్ ఏ ప్రొవిజన్ సో అనేకులు దీటి గురించి విశ్వాసులు కూడా చాలా ఆలోచించు కష్టపడి ఎదురు శ్రమ పెట్టి అది చేయాలి ఇది చేయాలంట కానీ ఒక వాక్యం నాకు గుర్తొస్తూ ప్రతిసారి కూడా ఆయన బిడ్డలు నిద్రించుతుండగా ఆయన వారికిచ్చను కష్టం కష్టం చేసి మనం ఏమి చేయలేము కానీ ఆయన బిడ్డలు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చాను ఎంత గొప్ప వాగ్దానం అండి నేనా జీవితంలో ఎప్పుడన్నా మనం ఆ వాగ్దానాన్ని కోరుకున్నావా అయ్యా నీ బిడ్డగా అయినాను నేను నిద్రించుతుండగా నువ్వు నాకు వేరే వాళ్ళందరూ కష్టపడుతున్నారు ఈ లోకం యొక్క శ్లోగన్ ఏంటే ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ లో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జ్ఞానం లోక సంబంధమైనటువంటి తెలివి ఏం మాట్లాడుతుందో తెలుసా కష్టపడితే ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతావు కష్టపడి నాలుగు రూపాయలు సంపాదిస్తే రేపు పొద్దున నిన్ను ఆదుకుంటుంది ఎంత కష్టపడితే అంత విజయం నీకు వస్తుంది ఇవన్నీ కూడా లోకానుసారమైనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలు కానీ మన ప్రభు మాట్లాడేది కంప్లీట్లీ డిఫరెంట్ టు ద వరల్డ్ ప్రిన్సిపల్స్ ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ సూత్రాలకి విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాలను ప్రభు నాతోటి నీతోటి మాట్లాడుతున్నాడు నువ్వు నిద్రించుతుండగా నేను నీకిస్తాను యూ డోంట్ హ్యావ్ టు టాయిల్ నువ్వేమి సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వేం కట్టాల్సిన పని లేదు నువ్వేం చేయాల్సిన పని లేదు జస్ట్ వర్క్ నువ్వు నా విధులను అనుసరించు పరలోక సంబంధమైనటువంటి విషయాలు పైనన్న విషయాల మీద నువ్వు శ్రద్ధ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మిగతావన్నీ కూడా ఐ హ్యావ్ మేడ్ ఎ ప్రొవిజన్ ఫర్ యూ ఏ రోజైతే నువ్వు ఏసు ప్రభు నమ్ముకున్నావో ఆయన బిడ్డగా ఆయన ఆయన యొక్క బిడ్డగా అయినావో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ప్రభు నేనా జీవితంలో ఆల్రెడీ చేసినటువంటి దేవుడుగా ఉంటున్నారు వీ హ్యావ్ టు క్లెయిమ్ మనం వాటిని మన జీవితంలో అనుభవించుకోవటానికి సిద్ధపడాలి అదేవిధంగా ఆ ఎక్సడస్ నిర్గుమాకాండం పదహారు నాలుగు నిర్గుమాకాండం పదహారు అధ్యాయము నాలుగో వచ్చిన చూస్తే అక్కడ ఏమన్నా రాయబడిందంటే ఏహోవా మోషను చూసి ఇదిగో ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదును వారు నా ధర్మశాస్త్రమును అనుసరించదురు లేదు అని నేను పరీక్షించినట్లు ఈ ప్రజలకు వెళ్ళి వాటి భత్యమును ఆనాడే కూర్చుకొని వాళ్ళను ఏం మాట్లాడుతున్నాడు ఈశ్వ్రభు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో నేను ఆకాశము నుండి మీ ఆహారమును కురిపించదురు నా ధర్మ శాస్త్రమును అనుసరించి నడుతురు లేదు అని నేను వారిని పరీక్షిస్తానంటున్నాడు నీ నా జీవితంలో కూడా ఆకాశం తెరిచి ఆయన నిన్ను సంతృప్తి పరిచే దేవుడుగా ఉంటున్నాడు కానీ దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడంటే నీ దగ్గర నీవు ఆయన వాక్యాన్ని నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని నీవు ఆయన విధులను నీవు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తావా లేదా అన్నది కండిషన్ కాబట్టి హీ హ్యాడ్ మేడ్ ఏ ప్రొవిజన్ ఆయన ఆ సమకూర్పు ఆ యొక్క నిబంధన ఆ యొక్క ప్రొవిజన్ they would already chase pitna in jeevitham unda na jeevitham you just have to obey you just have to walk in his ways uh, this will follow oka ni kashtam chetha vaani dhanam peragadanta yehova aashirvadamu aishyaryam nichanuaithe aa aishyaryam enaka etuvanti nashtam undadanni kaani aa maata aa vaagdanam akkada vachinaa pudu yehova aashirvada the blessing of the lord that make it rich and add it no sorrow with it యహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చను సర్వజ్ఞాన సంపదలు నాయందే గుప్తములైనవి అయితే ఈ లోకం కూడా నిన్ను ఆశీర్వదించద్ది కానీ ఈ లోకం ఆశీర్వదించే ఆశీర్వాదం వెనక దుఃఖం కలిపి ఉంటుంది అది ప్యాకేజ్ అది ఆ ప్యాకేజీ లోకం ఇచ్చే ప్యాకేజ్ ఏంటంటే లోకం కూడా నిన్ను ఆశీర్వదించగలదు కష్టపడి పనిచేసి వాళ్ళను మోసం చేసి వీళ్ళని మోసం చేసి మన సొంత తిరిగితేటలు ఉపయోగించి ఏ అయ్యో చేసి ఏ రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ వి మే ఏబుల్ టు సక్సీడ్ ఈ లో మీ ఇంటి పక్కల వాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు మాకు మీకు తెలిసిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఉన్నారు లోకం కూడా అసలే తెచ్చింది కానీ దెర్ ఇస్ అో అత్ అటాచ్డ్ ఇట్ ఆ దుఃఖం దాంతో పాటు పొందుపరచబడింది కానీ నీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ దట్ మేక్ ఎత్ రిచ్ అండ్ యాడ్ నో సారో విత్ ఇట్ దాంతో పాటు దుఖం ఉంది వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హావ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇక్కడ కూడా ప్రభువేం మాట్లాడుతున్నాడు అంటే నీవు నా యొక్క ధర్మశాస్త్రమును అనుసరిస్తావో లేదో నేను పరీక్షస్తాను నిన్ను కానీ నీ కొరకు ప్రొవిజన్ చేసినది ఆకాశము విప్పి నీకు ఆహారని కురిపించే దేవుడుగా ఉన్నాడు వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఎంత అద్భుత్మనేటువంటి దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నాడు రెండో కొరింథీలు గ్రంథపు పత్రిక రెండో కొరింథీలు గ్రంథపు పత్రిక 9వ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు చూద్దాము ఇక్కడ ప్రభు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మరియు అంటి అందు మీరు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటుకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రెక్కిచ్చను అతని నీతి తరతరములో నిలుచును అని ఈ యొక్క వాగ్దానాన్ని మరి ఒకసారి మనం చూస్తే మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటుకు దేవుడు మీ సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అటే ప్రొవిజన్ ఇట్ ఎంత గొప్ప సమకూర్పు ఎంత గొప్ప ఆధిక్యత నీవు నేను ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించటానికి కలిగి ఉంటాం యూ హ్యావ్ టు వాక్ నువ్వు నడువు నువ్వు నన్ను వెంబడించు నీవు నా వాక్యాన్ని అనుకు అనుక అను అనుసరించు నీవు నా వైపు చూడు ఐఎం గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇదే దావిది యొక్క అనుభవం కూడా దావిది ఏమంటాడు నేను ముసలివాడిని అయ్యాను యవనస్తుడుగా ఉన్నాను ఇప్పుడు ముసలివాడిగా అయ్యాను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఎవడు కూడా భిక్షమెత్తటం కానీ ఒకటి ఒకటి ముందర చెయ్యి చాపటం కానీ నేను చూడలేదు వాటె టెస్ట్ మెనిటీస్ నేను కూడా అనేక అనేక మందిని చూశాను అనేక మందిని చూశాను ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చాలా మంది బైబిల్ పేర్లు పెట్టుకొని ఉంటారు శామ్యుయల్ పీటరు జాను రకరకాలైనటువంటి జేమ్స్ మేరీ మరీ రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకొని ఉంటారు క్రిస్టియన్ నేమ్స్ ఈ లోకం వాళ్ళ గురించి ఏం మాట్లాడద్దంటే ఈ క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకొని అంటే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి రావటం కష్టమండి ఈ యొక్క ఎస్సీ ఈ రకరకాలైనటువంటి రిజర్వేషన్స్ వర్తించవు చాలా మంది క్రిస్టియన్స్ ని జాబుల్లో పెట్టుకోవటానికి ఇష్టపడరండి ఆ పేరు కలిగి కాబట్టి ఇట్లా ఉంటుందని కానీ నా జీవితంలో నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పేరుని బట్టి ఆశీర్వదించబడ్డారు ఆ పేరుని బట్టి దీవించబడ్డారు ఎవరు కూడా ఐ హెవ్ నాట్ సీన్ వన్ పర్సన్ హూ హ్యాస్ నథింగ్ కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు అంటే నేను పేర్లు పెట్టుకుంటే ఎట్లా వద్దని చెప్పడానికి కాదు కానీ ఆయన వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఆయనకి చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆయనకు మనం విధి చూపినప్పుడు ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రొవిజన్ని ఓపెన్ చేసేవాడిగా ఎత్తేవాడుగా చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు తగిన సమయంలో నేను సమస్తంలో సమకూరుస్తూ ఉంటున్నాడు ఆకాశం విప్పి మీ జీవితాల్లో ఈ యొక్క ప్రొవిజన్ని ఇస్తానంటున్నాడు ఇవన్నీ కూడా ఆయన యొక్క సమృద్ధి గురించి మాట్లాడుతున్నాయి ఆయన సమృద్ధి కాదు నీ నా జీవితంలో కూడా ఆయన సమృద్ధి నీవు కూడా సర్వ సమృద్ధి కలిగి ఉండాలంట సమస్త విధములైన కృపలను నీకు విస్తరింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏ మంచి కార్యం చేస్తానన్నా కూడా ఏ ఉత్తమమైన కార్యం చేస్తానన్నా కూడా ఆయన చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన సమస్త విధములైనటువంటి కృపలను నీ నా జీవితంలో విస్తరింపజేయటానికి ఆయన ఇష్టపడుతూ అనేకసార్లు మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎదురికే సమయంలో దేవుడు ఇట్లా చేస్తే బాగుండు అని ఆశిస్తాం నేను అనేకసార్లు ఈ యొక్క అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ దేవుడు కూడా నువ్వు ఆలోచించినట్టే ఆలోచించాలనే మన ఒక పద్ధతి అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను దీనికి ఈ రకమంగా దేవుడు నాకు సహాయం చేయాలా దేవుడు ఏ విధంగా సహాయం చేయాలన్నది కూడా మనమే నిర్ణయించుకుంటాం నిర్ణయించుకొని ఇటు చేస్తే బాగుండు అని దేవుని వైపు చూస్తూ ఉంటాం అది ఆ ప్రభును మనం ఎంతో ఒక సంకుచితమైనటువంటి మన యొక్క ఆలోచనలో ప్రభు యొక్క కార్యాలని చూడటానికి ఇష్టపడే వారంగా ఉంటాం ఆయన కార్యంలాగా ఆయన ఆయన ఆయన మార్గాలు ఆ గాది జన్మల్లో ఉన్నవి ఆయన మార్గాలు ఆ గమ్య అదేవిధంగా ఏస్ ప్రభు తోటి ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ రోజు వడవ గల్లిగా సముద్రంలో ఆ పడవ గొప్ప తుఫాను చేత అల చేత నింపబడి ఉంటే దేవర్ లుకింగ్ ఫర్ హెల్ప్ కానీ ఏస్ ప్రభు దాని మీద నడుస్తూ వస్తున్నాడు వీళ్ళు భూతమో దెయ్యమో అనుకున్నారు వీళ్ళు భయపడిపోయినారు దట్ ఈజ్ నాట్ ద వే అది వీళ్ళు ఆలోచించినటువంటి హెల్ప్ కాదు దేవుడు వచ్చింది కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఎప్పుడైతే ఆ ఓడలో ఆయన కాలు పెట్టినాడో అది నిమ్మడించింది కాబట్టి నేను ఆ జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు ఈ విధంగానే రావాల ఈ విధమంగా సహాయం చేయాల ఈ ప్రొవిజనే చెయ్యాల ఈ రకంగానే చేయాలని మనం మనం ఆలోచించిన విధంగా ప్రభు యొక్క కార్యాలని విశ్లేషించే వారంగా ఉంటాం అపేక్షించే వారంగా ఉంటాం ఆశించే వారంగా ఉంటాం కానీ దేవుని యొక్క కార్యాలు నేనా జీవితంలో హీ హ్యాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేక విధాలుగా ప్రభు నేనా జీవితంలో కార్యం చేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు లుక్ టు ద లాడ్ దేవా అనేక నేను మిమ్మల్ని దుఃఖపరుతూ వచ్చినాను మీ యొక్క సహాయాన్ని ఈ విధంగానే మీ యొక్క తలంపుల్ని నా తలంపులు అలాగనే నేను ఆలోచించినట్టే మీరు ఆలోచిస్తారని అనుకుంటూ వచ్చినాను కానీ అయ్యా ఈ వైపు చూడటానికి కృపను అనుగ్రహించమని మనం ప్రభువుని వేడుకొనవలసిన వారంగా ఉంటాం ఈ యొక్క అంశంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయన యొక్క ప్రొవిజన్ ఆయన యొక్క ఏర్పాటు ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి నిబంధన ఎప్పుడు కూడా దు ఎప్పుడు కూడా మారదు మనం మారిపోతాం మనము ఆయన ఆశించినటువంటి జీవితం జీవించకుండా మనము ఆశించే జీవితం కెలినప్పుడు ఈ ప్రొవిజన్ని మనం పొందలేము ఏ ఏ విషయాలు అటువంటి దేవుని యొక్క ప్రొవిజన్ నుంచి మనం దూరం చేస్తాయో తెలుసా ఆయన మనము అనేకసార్లు ఆయన ఎగల శనిగే వారంగాను గుణిగే వారంగాను ఉంటారు ఇస్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళందరూ చూస్తూ వచ్చినారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవరి దాటక ముందు వరకు అరణ్యంలో ఒక్క సూపర్ మార్కెట్ లేదు ఒక్క కిరాణా షాప్ లేదు ఒక్క అంగడి లేదు ఒక ఒక బజార్ లేదు ఏమి లేదు ఈ ఫెడ్ దెమ్ ఆరు లక్షల మంది మొగోళ్ళు సుమారుగా ఇరవై లక్షల మంది ఉంటారు ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు అందరికీ ఇంక్లూడింగ్ పశువులు వాటికి ఉన్నటువంటి వాయిని అరణ్యంలో వాక్యం ఏం సెలవుస్తుందంటే అరణ్యం ఎట్లా ఉండేదంటే తాపకరమైనటువంటి పాములు తేళ్లు ఉండేటటువంటి ప్రదేశం నీళ్లు కూడా లేవు అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు కానీ ది ల్యాకడ్ వారి యొక్క చెప్పులు పాడు వారి యొక్క వస్త్రాలు పాడు వాళ్ళకి ఏ రోజు కూడా తిండి తక్కువ కాలేదు సంబంధమైనటువంటి దేవదూతులు తిండేటటువంటి తిండి తింటూ వచ్చినారు ప్రభు వారి యొక్క జీవితాల ఎంతో కృప చూపుతూ వచ్చినాడు అయినప్పటికీ ఇవన్నీ కూడా తెలిసి ప్రతి చిన్న విషయంలో సనిగేటటువంటి స్వభావం కలిగినారు ఎప్పుడైతే మనము సనిగి గుణిగేటటువంటి వారంగా ఉంటామో ప్రభు యొక్క కృపను మనం విసర్జించే వారంగా ఉంటాం ఆయన్ని వద్దనుకునే వారంగా ఉంటాం ఆయనకు దూరమయ్యే వారంగా ఉంటాం కాబట్టి ఈ నీ నా జీవితంలో ఈ క్వారలింగు మర్మరింగు ఏదైతే ఉందో అది ఆయన యొక్క ప్రొవిజన్ నుంచి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది రెండోది మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత స్వభావము నీలో నాలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం ఈరోజు నువ్వు రక్షించబడినావు దేవుని బిడ్డు కానీ అనేక బ్రదర్ నేను ఎటువంటి వాడిని బ్రదర్ సిస్టర్ నేను ఎటువంటి దాన్ని సిస్టర్ నాకు కోపం వస్తే ఇది గొట్టి చేస్తాను సిస్టర్ నాకు కోపం వస్తే ఈ విధంగా ప్రవర్తిస్తాను బ్రదర్ నాకు ఇంతకు ముందు ఇట్లా ఉండేది బ్రదర్ ఇట్లా ఇట్లా చేసేవాడిని అట్ట చేసేవాడిని ఇది అనేకసార్లు మనం పాత స్వభావాన్ని గురించి గర్వించే వారంగా ఉంటాం ఆ పాత నేచర్ బట్టి మనము మనల్ని హెచ్చించుకునే వారంగా ఉంటాం ఆ విషయాల్లో ఆ పాత స్వభావం ఆ పాత పాప స్వభావాన్ని మనము నెవరవేసుకునే వారంగా ఉంటాం వి హ్యావ్ ఏ లైఫ్స్ అటువంటి జీవితాల్లో ఆయన ప్రొవిజన్ వర్తించదు మూడోది అవిశ్వాసం డౌట్ ఏమో ప్రార్థనైతే చేస్తున్నాం బ్రదర్ సిస్టర్ ప్రార్థనైతే చేస్తున్నాను జరుగుద్దు జరగదో తెలియదు మన పని ప్రార్థన చేయటం చేస్తున్నాను అది చేస్తాడో లేదో తెలియదు జరుగుద్దు జరగదో తెలియదు విశ్వాసం లేనటువంటి ప్రార్థన విశ్వాసం లేనటువంటి స్థితి అదొక ప్రార్థన చెయ్యాలి అని చేస్తున్నాను కానీ ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నా ప్రార్థన వింటాడు ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో మనం చెయ్యాం అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ఫేత్ఫుల్నెస్ డౌటింగ్ హిజ్ అబిలిటీ అటువంటి వారికి కూడా వారి జీవితాల్లో ఈ ప్రొవిజన్ గాడ్స్ ప్రొవిజన్ వర్తించదు ఫైనల్ గా అవిధేయత వాక్యానికి అవిధేయత ఆయన యొక్క మాటకి అవిధేయత ఆయన యొక్క పనులు ఎడల అశ్రద్ధ ఆయన యొక్క కార్యాలని నిర్లక్ష్యం చేసే వారం ఆయన పని కన్నా నీ పనిని హెచ్చించేవారు కన్నా అంటే ప్రైరారిటైజేషన్ రెండు పనులు ఉన్నాయి ఇది దేవుని పని అయినప్పుడు బ్రదర్ నేను ఈరోజు అవైలబుల్గా లేను బ్రదర్ ఆఫీస్ పని ఉంది కాబట్టి నేను రాలేను అది ఆఫీస్ పనిని దేవుని పని కన్నా ప్రైరారిటైజ్ చేసినటువంటి జీవితం ఈరోజు ఇంట్లో కొంచెం వేరే చుట్టాలు వాళ్ళిళ్ళు వస్తున్నారు అది ఇది ఉంది నేను ఈరోజు దేవుని పనికి రాలేను బ్రదర్ రాలేను సిస్టర్ he makes so many times a confessions luckily <speaking> in <Hebrew> sarlo devani yokka anini devani yokka vishayalni aayina yokka karyalni aayina yokka pani ni nirlaksham chesi <Hebrew> mana panulni manam chese vatulni mana yokka karyalni devuni pani kanna ekugaa sadhinchalanu cheyalanu anukuntunna idi na jeevithamlo ee anni matladani anni na jeevithamlo unnai kani if you have to have a దేవుని యొక్క ఆ యొక్క ప్రొవిజన్ ఆ యొక్క నిబంధన ఆ యొక్క సమకూర్పు నీ జీవితంలో కలిగి ఉండాలంటే ఈ నాలుగు లక్షణాలు ఉండకూడదు ఈ నాలుగు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన యొక్క ప్రొవిజన్ ఆయన సమృద్ధి ఆయన సమాధానం ఆయన సమకూర్పు నీ జీవితంలో కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దెట్ అస్ లుక్ టు ఆయన వైపు మనం చూడాలి అయ్యా లేని సార్లు నేను ఈ విషయాల్లో తప్పిపోయిన వాడు గాను అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపెట్టిన వాడు గాను అనేక సార్లు కలిగినటువంటి వారు గాను ఉన్నాను బట్ నీవు నా జీవితంలో యు హ్యావ్ ప్రొవిజన్ నీకు నా జీవితంలో ఒక ఉద్దేశం సంకల్పం ఆ యొక్క ప్రొవిజన్ని నా జీవితంలో కలిగి ఉన్నాం అందును ప్రభువును మనం స్థుతించవలసిన వారంగా ఉంటాం రెండో పేతుడు ఒకటో అధ్యాయము మూడో వచనం తన మహిమని బట్టియో గుణాతిశయమని బట్టియు మనల్ని పిలిపించ మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి భక్తికిని కావలసిన వా కావలసిన మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టిూ మన ప్రభు అయిన యేసు అనుభవ జ్ఞానం మీకు కృపయు సమాధానమును విస్తరించను గాక ఇక్కడ ఒక మాట చూద్దాం తన మహిమను బట్టి ఒకటి తన గుణాధిశయముల బట్టియో ఆయన క్యారెక్టర్స్ని బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి ఆయన యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని నీవు జీవించటానికి నీ భక్తికి రెండిటికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయచున్నందున దేవుని గూర్చినట్టి యు మన ప్రభు అయిన ఏసు క్రీస్తుని గూర్చినట్టు యూనైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించను గాక వాటే అండి ఎంత వాటే ప్రొవిజన్ గాడ్ హ్యాస్ మైడ్ నీ జీవితానికి నీవు జీవించటానికి నీ భక్తికి రెండిటికి ఈ హ్యాస్ మైడ్ ఏ ప్రొవిజన్ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైవ్ ఒకటో పేత్ర అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వా అని గుణాతిశయములు ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు వాటార్డ్ సో నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో ఆయన బిడ్డగా అయ్యావో ఇవార్ ఆల్రెడీ క్వాలిఫైడ్ దేనికంట ఏర్ప ఆయన ఏర్పరచబడినటువంటి వంశము రాజురే రాజుగాను యాజక సమూహం గాను పరిశుద్ధ జనం గాను దేవుని సొత్త అయినటువంటి ప్రజలుగా ఉన్నారు నీవు దేవుని సొత్త ప్రజలుగా ఉంటే ఇంకొకటి దగ్గర చెయ్యి చాపేటటువంటి పరిస్థితి నీకు వచ్చిందంటే సంథింగ్ రాంగ్ ఇన్ యూ ఏదో తప్పుంది నీ జీవితంలో సరి చేసుకో ప్రజల యొక్క మెప్పు కోసం ప్రజల యొక్క మేలు చేసే సహాయం కోసం ప్రజల కొరకు ప్రజల యొక్క ఎవరన్నా ఏదన్నా ఇస్తారా ఏదన్నా చేస్తారా ఏదన్నా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ మ్యాన్ దిస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ నీలో ఏదో కాబట్టి ప్రభు ఇన్ని వాక్యాల ద్వారా ఎన్ని ఎన్ని వాగ్దానాల ద్వారా ఇంత ప్రొవిజన్ని నే నా జీవితంలో సమకూర్చడం ద్వారా ఆయన తన యొక్క సర్వ సమృద్ధి తన యొక్క సమాధానం తన యొక్క కృప నేనా జీవితంలో విస్తరింపజే వాళ్ళని అన్ని విధాలుగా విస్తరింపజే వాళ్ళని ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి ప్రభు వైపు చూద్దాం అయ్యా లెక్కలు ఎన్ని సార్లు తెప్పి అయినటువంటి జీవితాలు నా యొక్క శరీర సంబంధమైన ఉద్యోగ సంబంధమైన జీవనోపాధులకు సంబంధించి నా యొక్క బ్రతుకుకు సంబంధించి అనేక సార్లు అనేక ప్రయాసాలు పడుతూ అనేక విధంగా సతమతం నా సమయాన్ని అంతా వ్యర్థం చేస్తూ నా యొక్క బలాన్ని నా యొక్క శక్తిని దాని కొరకు నీ యొక్క పనిని నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క విధులను నీ యొక్క పనిని దూరం పెట్టాను దానికి రెండో బా రెండో ప్రాధాన్యత ఇచ్చాను వీటన్నిటికీ నేను మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాను కానీ ఈ రోజు నుంచి విశ్వాసంతో నీ పనులకి నీ కార్యాలకి నీ వైపు చూసే విషయాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను ఫస్ట్ గాడ్ ఫస్ట్ మేక్ గాడ్ ఫస్ట్ దెన్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ విల్ ఫాలో ఎట్లా ఫాలో ఇప్పుడు మనం చూసినటువంటి వాగ్దానాలన్నీ ఆ ప్రొవిజన్స్ అన్ని ఆ నిబంధనలన్నీ కూడా నేను ఆ జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు యు ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు క్లీమ్ ఇట్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఇట్ ప్రభు యొక్క విష ఈ ప్రభు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం నమ్మకమైన తండ్రి ప్రింగుల గణిరాజా మీ నమ్మకత్వానికే మరికసారి మీకునాలు నేను నేను జీవితాల్లో తండ్రి అయ్యా మీరు చేసినటువంటి ఆ ప్రొవిజన్ ఆ యొక్క ఆయకు యొక్క వాగ్దానం అయ్యా నమ్మక ఆ నిబంధన బట్టి మీకు నాలుగు స్థుతుల స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రతి చిన్న విషయంలో అయ్యా మేము మీద ఆధారపడవాలని కోరుతున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు సమకూర్చినటువంటి దేవుడుగా ఉంటున్నారు మా జీవితాలన్నింటిలో దేవా మీరు సంపూర్ణతను పరిపూర్ణతను కలిగి ఉండవాలని సర్వ ధర్మార్థ్యాలు కలిగి ఉండవాలని సర్వ సమృద్ధి కలిగి వాళ్ళని కలిగి ఉండవాలని కోరినారు తండ్రి లేక లేనిసార్లు లోకం వైపు చూసి మా శక్తి మా బలాన్ని లోక సంబంధమైనటువంటి తెలివిని లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అయా అసంతృప్తితో లేని వారం గాను అయా అయ్యా అనేక సార్లు అవసరత కలిగిన వారం గాను సమృద్ధి లేని జీవితాలు వైపు చిరిగి ఒకరి వైపు చూసే జీవితాలు మిమ్మల్ని ఆశ్రయించలేని జీవితాలు అయా మీ పనులని మీ కార్యాలని మీ వైపు మీరు పిలిచిన పిలుపుని పక్కన పెట్టి అయా అనేక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి నష్టపోయినటువంటి జీవితాలు దేవా కట్టండి తండ్రి కృపను అనుగ్రహించండి దేవా అయా ఈరోజు సాయంత్రం మీ పాదాలు కొట్టుకుంటున్నాం మీ వైపు చూస్తున్నాం తండ్రి కృప కలిగిన దేవా సమకూర్చండి తండ్రి అయా ఆ నిబంధన ప్రొవిజన్ నాన్న జీవితంలో అయా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ఎందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నన్ను మమ్మల్ని మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క ప్రభుత్వం కిందకి మీ యొక్క సిరసత్వం కిందకి తెచ్చుకుంటుండగా కృపణను గ్రహించండి తండ్రి దాసుని జీవితం అయ్యా సేవకుని జీవితం అలక్షణాలను బట్టి కలిగి ఉండి అయ్యా కృపణ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం రెండు తండ్రి మాతో మాట్లాడిన విధానానికి కొందన్నారు నన్ను మమ్మల్ని అయ్యా ఎక్తపరచండి లేవనెత్తండి నడిపండి అయ్యా మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ క్షమించి కృపను అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు బ్రతిమాలి అతి వినమత వేడుకొంచిన నామ తండ్రి ఆమె దేవుని కొందనాలు ఎవరన్నా ఇవ్వండి మీరు మీరే మీరే లేదండి మీరు ఎవరన్నా ప్రార్థన చేసి ఇవ్వండి మీరు ఇవ్వండి అన్నా పరిశుద్ధ తండ్రి మీకు వందనాల మీరు అనేక పర్యాదన హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపేసందుకు మీకు వందలు చెప్పబడ్డ భాగ్యాన్ని మా జీవితంలో తన మళ్ళీ కట్టి ఫలింపజేయండి చెప్పిన ఒక దాన్ని ఆశ్రయించండి తన విద్యాంశం తీర్చండి కుటుంబ శాంతి సేవలు తెయచేయండి విన్న ప్రయత్న ప్రయోగాలను తిమ్మాలి అద్భుతమైన కార్యం జరిగించండి కదా సంపూర్ణ మీకు సమర్పించుకోండి నేను అవ మీరు మమ్మల్ని కొన్ని యాజకులుగా రాజులుగా తయారు చేస్తున్నారు కాబట్టి మేము రాజుల్లాగా తిమ్మని ఇతరుల బాహువులు చూసే రాజుల్లాగా మళ్ళీ ఉన్నెత్తండి మీ తన సన్నిధి కన్నీగా నడిపించే యాజకులుగా మమ్మల్ని తయారు తయారు తయారు చేయమని మంచిగా దీక్ష వసతించడానికి ఏసు క్రీస్తు పరిశుద్ధమాన ప్రాపిస్తున్నాం తండ్రి మెయిన్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపుడు మనందరికీ సదాకాలంతోనే విధంగా అందరి ప్రజెంట్ right. జీనా <laughs>